గణపతి కవీనామస్తే బ్రహ్మణా బ్రహ్మణస్పుటా ఆనుపతయసమారంభా శంకరాచార్యమ్యమాం అస్మాచార్యపర్యంతం వందే గురు పరంపరా నారాయణం నమస్కృత్య నరం చె నరోం దీం సరస్వతీం యాసంతతో జయముదీరే ఆశ్చర్యవత్ పశ్యతి కి ఆశ్చర్యవద్ద్య ఆశ్చర్యవచ్చమశోతి శ్రుత్వాప్యేనం వేద నైవ కశ్చిత్ ఆత్మస్వరూపానికి సంబంధించి సర్వము ఆశ్చర్యమే ఎందుకంటే తాను మరణించబోవాడను అలానాప్పుడు పుట్టాను అంటే పుట్టడానికి ముందు నేను లేను మరణించిన తర్వాత ఉండబోను అని మనిషి అనుకుంటూ ఉంటాడు కానీ ఏదైతే ఏ ఆత్మస్వరూపము ఏ నేను అసత్తులాగా అంటే కాల కాలమునకు లోబడి ఉండేదానిలాగా కనపడుతూ ఉంటుందో ఆత్మస్వరూపము వాస్తవంలో సద్రూపమైనది ఉన్నది అదియే ఇంక ఏది లేదు అంత అద్భుతమైన విషయం మా మానవులు మాకు ఇంకొంచెం ఆయుర్దాయం ఉంటే బాగుందని అనుకుంటారు ఎప్పుడైనా గమనించారా అది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 ఎతో వాచో నివర్తంతే అప్రాప్త్య మనసా సహ అని చెప్తుంది అంటే ఈ ఆత్మస్వరూపాన్ని వర్ణించటానికి శబ్దమునకు శక్తి లేదు అసలు నిజానికి శబ్దశక్తి రచించా అని అంటారు అంటే శబ్దానికి ఉన్న శక్తి చాలా గొప్పది ఊహకు శక్తి శబ్దానికి ఉన్నది కవి తన శబ్దంతో శబ్దముని ప్రయోగించి అత్యద్భుతములైన విషయాలని మీకు ప్రపంచంలో అందరికీ తెలుపు అది శబ్దశక్తి ఇప్పుడు షేక్స్పియర్ మహాకవిని ఈనాడు భారతదేశంలో వాళ్ళు కూడా ఇష్టపడతారు అంటే నాకు నాకు ఏమనిపించిందంటే నేను ఎక్కడో కోనసీమలో ఓ మూల పుట్టి పెరిగాను ఇంగ్లీషు నాకు మాతృభాష కానే కాదు షేక్స్పియరు అది ఇంగ్లాండ్ కంట్రీ సైడ్లో ఎక్కడో ఓ మూల స్ట్రాట్ఫర్డ్ అపాన్ యావన్ననే ఆ యేవన్నన్ ఓ చిన్న నది ఆ నదీ తీరం నందు ఉన్న ఒక గ్రామం స్ట్రాట్ఫర్డ్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 ఆయన భాష వేరు నా భాష వేరు ఆయన సంస్కృతి వేరు నా సంస్కృతి వేరు మతం వేరు అన్నీ వేరే అయినా కూడా సంథింగ్ ఈజ్ దెర్ ఈజ్ ఏ బాండేజ్ వాట్ ఈజ్ దట్ బాండేజ్ శబ్దము ఆ శబ్దమునకుండే శక్తి అంత అద్భుతమైన శక్తి శబ్దశక్తి అచింత్య అంతటి అద్భుతమైన శక్తి శబ్దం కూడా ఆత్మస్వరూపాన్ని వర్ణించటానికి చాలదు వీగిపోతుంది ఆ పని చేయలేదు మనస్సుతోటి ఎంతెంత గొప్ప ఊహలనైనా మానవుడు చేయగలుగుతాడు కానీ ఆ ఆత్మస్వరూపాన్ని ఊహించేటువంటి సామర్థ్యం ఆ మనస్సుకు కూడా లేదు అటువంటి ఆత్మ యొక్క స్వరూపాన్ని గురించి ఒకడు బోధించడం ఒక వింత అయితే ఆ బోధించిన మరొకడు వినడం ఇంకో వింత విన్నవాడు బోధించిన ఏదో కింద మీద తెలుసుకోవడం మరో వింత ఇవన్నీ వింతలే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 పెద్ద బంధంలో మనిషి ఉంటాడు ఆ సత్యత్వ భావన తాను ఉన్న స్థితిగతులు తనకు అనుభవానికి వచ్చే సుఖదుఖములు ఈ రాగద్వేషములు ఈ కామనలు భయములు ఇవి సత్యము అని చిత్రం ఏంటంటే ఇప్పుడు మీరు ఒక ఇప్పుడు నేనే ఉన్నాను అనుకోండి ఒక ఇరవై సంవత్సరాల వెనక్కి స్మృతిపథంలో వెళ్ళి ఆనాడు ఇరవై సంవత్సరాల క్రితం నేను ఏదో యూనివర్సిటీలో ఉన్నప్పుడో లేకపోతే ఏదో ఎక్కడో నా మనస్సులో ఉన్న కామనలేమిటి భయాలేవిటి ఎటువంటి ఆస్పిరేషన్స్ ఉండేవి ఎటువంటి అనుభవాలు ఉండేవి ఎటువంటి వాల్యూస్ ఉండేవి అని చూసుకుంటే అవన్నీ కూడా ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్ ఈస్ రిప్లేస్డ్ టుడే ఆనాడు దేనిని నేను అభిమానించానో దాని ఎందుకు ఈనాడు ఏమీ శ్రద్ధ ఉండదు ఆనాడు దేనికి భయపడ్డానో ఆ భయపడ్డం వ్యర్థము అనవసరంగా భయపడ్డానని నాకు తెలుసుకో ఉంటుంది ఆనాడు దేనికి నేను విలువనిచ్చానో అది విలువనీయ దగ్గరి కాదని తెలుసుకోనే ఉంటుంది ఆనాడు దేన్ని పట్టుకుందుకు పట్టుకున్నానో అది చేయిజారిపోయింది పట్టుకున్నా ఆగిది కాదని ఈనాడు తెలుస్తూ ఉంటుంది ఒక్క పిసరు జీవితాన్ని నెమరు వేసుకోగలిగితే మనము వేటిని ఏది సత్యములని అనుక్కొని జీవితంలో అడుగు ముందుకు వేస్తూ ఉంటామో అవన్నీ కూడా మిథ్య అని మనకి తెలుస్తుంది ఈ పని తెలివితేటలు ఉన్నవాడు కొంత ఒంట్లో ఓపుకున్నప్పుడు బుద్ధి బగా ఈ సత్యాన్ని గుర్తిస్తే వాడే వైరాగ్యాన్ని వివేకాన్ని పొంది ఆత్మస్వరూపాన్ని తెలుసుకోగలుగుతాడు ఈ పని వీడు తెలివితేటట్లుండగా చేయలేదనుకోండి మృత్యుశయ్యపై ఉన్నప్పుడు వీడికి అనుభవాలకు వస్తుంది అప్పుడు అది ఏదైతే ఏ జీవితం అయితే చాలా గట్టిది ఇంపార్టెంట్ ప్రధానమైనది సత్యమైనది అని ముఖ్యమైనది విలువైనది అని వీడు అనుకున్నాడో అవన్నీ కూడా మిథ్య అవన్నీ కూడా అసత్యములు చేయజారిపోయేవే దాంట్లో మిగిలేదు ఏదీ లేదు అనే అనుభవము వీడికి మృత్యుశయ్య మీద వస్తుంది అంచేతనే మృత్యు అంటే చాలామంది భయపడతారు మృత్యు యొక్క భయం ఏమిటంటే ఇట్ ఈస్ పార్ట్లీ ద ఫియర్ ఆఫ్ ది అన్నోన్ బట్ ఇట్ ఈజ్ మోస్ట్లీ ద ఫియర్ ఆఫ్ లూజింగ్ ది నోన్ కాబట్టి ఈ అనుభవము మృత్యు ఉండగా వచ్చినట్లయితే ఈ అనుభవము అది చాలా దుఃఖానికి హేతు అవుతుంది కనుక సో శృక్వాప్యనం వేదన మనం ఏ సంసారము అనే జాలములో వలలో చిక్కుకొని ఉన్నామో ఆ వలలో ఉన్నప్పుడు మనకి సత్యము దీనికంటే బాహ్యమునందుక దీనికి అతీతంగా సత్యమున్నది అని గుర్తించడానికి కూడా కష్టమైపోతుంది అంచేతనే శుత్వాత్యనం వేదన చేయవ కశ్చిత ఇది ఎంతటి ఆశ్చర్యకరమైన విషయమో అద్భుతమైన విషయమో ఉంటే ఆత్మస్వరూపం అన్నది దీనిని విన్నవాడు కూడా విని విని విని కూడా తెలుసుకోకుండగానే అలాగే అజ్ఞానిగానే మానవుడు మిగిలిపోతున్నాడు అని అంటాడు శ్రీకృష్ణుడు కాబట్టి చాలా ఆశ్చర్యకరమైన విషయము దాని మీద భాష్యంలో లాస్ట్ పేరా చూస్తూ ఉన్నాము అందాము అథవా ఆత్మానం పశ్యతి సుల్య కాబట్టి ఇంకో రకంగా ఎలా చెప్పొచ్చంటే ఆశ్చర్యము వంటి వాడు ఆశ్చర్యవత్ ఎవడు ఆశ్చర్యము వంటి వాడు ఎవరండి ఆశ్చర్యం అంటే అద్భుతం వీడు అద్భుతం లాంటివాడు ఏమిటి ఏమిటివాడు అంటే ఎవడంటేవాడు ఎవడైతే యహాయం ఏ ఈ పురుషుడు ఏ ఈ వ్యక్తి ఏ వ్యక్తి అయితే ఆత్మానం పశ్యతి ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటాడో తాను పూర్ణుడను దేశకాల పరిచ్ఛేదములకు శుద్ధ చిత్స్వరూపుడను అని ఎవడైతే తెలుసుకుంటాడో వాడు నిజంగా అద్భుతం వంటి వాడే తర్వాత యహ వదతి యృణోతి సహా అనేక సహస్రేషు కశ్చిద ఎంత అద్భుతం అంటే ఈ ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవటం అనేది యహ వదతి ఆత్మస్వరూపాన్ని గురించి చెప్పివాడు ఎవడైతే ఉన్నాడో సహా అనేక సహస్రేషు కచ్చిదేవతి వేలాది మందిలో వాడు ఒక్కడు మాత్రమే ఉంటాడు ఆత్మస్వరూపాన్ని గురించి చెప్పేవాడు వేలాది మందిలో ఒక్కడు మాత్రమే ఉంటాడు సో చాలా విషయం ఆత్మ ఆత్మనిష్ట ఆత్మ విచారము అనేవి చాలా చాలా అరుదైనటువంటి సంగతులు తర్వాత యహ శృణోతి చ చెప్పేవాడున్నా వినివాడు ఉండడు ఒకప్పుడు వినివాడున్నా చెప్పేవాడు ఉండడు ఇలాంటి సందర్భాలు కనపడుతూ ఉంటాయి సో కొంతమంది అంటారు మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నామండి కానీ వినేందుకు ఎవరు రాడండి అని కొంతమంది కంప్లైంట్ చేస్తారు కొంతమంది అంటారు మేము వేదాంతం అంతా చదివేద్దామని మాకు ఎంతోమంది చెప్పివాడేవడో లేడని ఇంకో కొంతమంది అంటారు సో ఈ రెండు పరిస్థితులు కూడా కొంచెం విడ్డూరమైన పరిస్థితులే ఎనివే కాబట్టి ఎవరైతే వింటున్నాడో ఆత్మస్ ఎవడు వింటాడండి ఈ రోజుల్లో ఎక్కడికి కావాలని ఆత్మస్వరూపం గురించి పీపుల్ వాంట్ సమ్ ఎంటర్టైన్మెంట్ కానీ స్పిరిచువల్ ఎంటర్టైన్మెంట్ కావాల్సిందే కానీ జనులకి ఇంత లోతైన విచారాలు ఎవడు చేస్తాడండి జ్ఞేయాభావే జ్ఞానాభావ అని నిన్న నిన్న మొన్న చేసిన విచారం లాంటి విచారం ఎవరికి కావాలి ఏదో పైపైన నాలుగు మాటలు చెప్పేసి కాలక్షేపం చేసేసి వాళ్లే కానీ లోతుగా విచారం చేసి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు తర్వాత ఎక్క లోకంలో మీకు రెండు ప్రవృత్తులు కనపడతాయి ఎక్కడ మిస్టరీ లేదో అక్కడ కూడా లేని మిస్టరీని కల్పించి చెప్పే ప్రయత్నం చేస్తారు అసలు మిస్టీరియస్గా ఉన్న చోట వాట్ ఈస్ దిస్ మిస్టరీ ఎందుకు ఇలా మిస్టీరియస్గా ఉన్నది రహస్యంగా ఉన్నది దీంట్లో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి అని విమర్శ చేసి దాంట్లో రహస్యాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేయకపోగా మామూలు సులభంగా ఉన్నదాన్ని కూడా మిస్టీరియస్గా చేయడానికి ప్రయత్నం చేస్తారు ఉదాహరణకి రామాయణం ఉందనుకోండి వాల్మీకి మహర్షి యొక్క రామాయణంలో సూపర్ న్యాచురల్ ఎలిమెంట్ అని ఇది విమర్శకులందరూ కూడా చాలా బాగా రాశారు పాశ్చాత్య దేశాల్లో ఉండేటువంటి పండిట్సు స్కాలర్సు ఉన్నారే వాళ్ళకి జాకోబీ మొదలైన వాళ్ళు దే నో ఓన్లీ వాల్మీకిస్ రామాయణ ఇంకా మొత్తం జగత్తులో మన రా భారతదేశంలో ఇంక ఎన్ని రామాయణాలు అంటే ఇంక చెప్పలేన రామాయణాలు ఉన్నాయి భారతదేశంలో ఇవన్నీ వాళ్ళకేం తెలుసు ఆఖరికి చిత్రం ఏంటంటే రామానంద సాగర్ రామాయణం తీసినప్పుడు దానికి ఆయన ఆధారంగా తీసుకున్న రామాయణాలన్నీ లిస్ట్ ఇచ్చేది ఓ అరడని లిస్ట్ ఇచ్చేది అరడదనో డజనో లిస్ట్ ఇచ్చి ఇవన్నీ ఆధారంగా చేసుకుని నేను రామకథ చెప్తున్నాను అని అలా అలా చెప్పాడు నేమ్స్ పెడతారు చూడండి దాంట్లో ఇన్ని రామాయణాలు ఆధారంగా తీసుకుంటే ఆ కథకి అలలలాగా పెరుగుతూ పోతుంది అది సో వెరీ వెరీ అన్యూషువల్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్ సో ఆ పాశ్చాత్య విద్వాంసులు వాళ్ళు ఏమన్నారంటే వాల్మీకి యొక్క గత గాథ ఇది ప్రపంచ ప్రసిద్ధి చెందిన గాథ అది కేవలం భారతీయుల గాథే కాదు అది ఎవరివేర్ ఇస్దే వాల్ రామాయణం లేని సొసైటీ లేని ఎవరి సొసైటీ రామాయణం వేసిదే అయితే వాల్మీకి స్టోరీ ఈజ్ మోస్ట్లీ న్యాచురల్ సూపర్ న్యాచురల్ ఎలిమెంట్ ఒక పెసర్ ఉంటుంది ఇక్కడ అక్కడ అక్కడ అక్కడ ఉంటుంది ఆ సూపర్ న్యాచురల్ ఎలిమెంట్ని కొంచెం కేర్ఫుల్గా మనం హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది మోస్ట్లీ యూ డోంట్ హ్యావ్ దట్ ప్రాబ్లం రాముణ్ణి ఒక ఆదర్శ మానవుడిగా చిత్రిస్తాడు వాల్మీకి ఇది పరిస్థితి అయితే కవులు దాంట్లో ప్రవేశించి ఈ సూపర్ న్యాచురల్ ఎలిమెంట్ వాల్మీకి పెట్టిన ఎలిమెంట్ ఏదైతే ఉందో దా అది ఎలాగో సూపర్ న్యాచురలే ఎక్కడెక్కడైతే వాల్మీకి సహజంగా చిత్రించాడో వాటిని అన్నిటినీ కూడా సూపర్ న్యాచురల్ చేసి పారేశారు వితౌట్ ఎక్సెప్షన్ ఏదీ మిగాల్సలేదు ఇప్పుడు ఉదాహరణకి వాల్మీకి యొక్క రాముడు ద్విబాహు రెండు చేతులు గల రాముడు ఆదర్శ మానవుడుగా పుట్టాడు కానీ భద్రాచలం రాముడికి నాలుగు చేతులు ఉంటాయి మీరు గమనించారు సో ఈ విధంగా అంటే రెండు చేతుల రా అంటే అది ఇంట్రెస్ట్ ఉండదు నాలుగు చేతుల రాముడు అంటేనే ఇంట్రెస్ట్ టు దట్ ఎక్స్టెంట్ ఇట్ యూ హెవ్ టు మిస్టిఫై అలా మొదలుపెట్టి రాముడు జన్మ చతుర్బాహువుగా జన్మించాడని రామాయణాలు రాస్తారు వాల్మీకి అలా రాయడు వాల్మీకి మామూలుగానే రాస్తారు అసలు ఆయనకు ఐడియా కూడా రాదు చతుర్బాహువుగా జన్మించిన తర్వాత మళ్ళీ ద్విబాహుగా అయినాడు అనేటువంటి ఐడియా కూడా వాల్మీకి రాదు హీ రై రైట్స్ ఇన్ ఎ వెరీ న్యాచురల్ వే సో ఈ విధంగా మిస్టిఫై చేసేసి అంత మిస్టీరియస్గా చేసి పెట్టాలి జనం మీద పీపుల్ లైక్ ఇట్ ఎందుకంటే ఆలోచించాల్సిన అవసరం ఉండదు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 తనకి తెలుసున్నదేదో అదే అదే నేను మాట్లాడతాను నాకు తెలుసున్నదేదో అదే నేను చెప్తాను అంటే నాకు తెలుసున్నది నీవు కూడా తెలుసుకోగలుగుతావు దిస్ ఈజ్ వాట్ ఐ నో అండ్ వాట్ ఐ నో యూ టూ కెన్ నో అనే బేసిస్ మీద నడిచేటువంటి ఆత్మవిచారం ఎక్కడ సో ఆత్మవిచారం అనేది అత్యంత ఆశ్చర్యకరమైన విషయం కచ్చిత అనేక సహస్రేషు ఖచ్చితేవభవతి వేలాది మందిలో ఎవడో ఒక్కడు మాత్రమే ఉంటాడు ఈ ఆశ్చర్య శబ్దాన్ని ఇన్ని రకాలుగా వాడి శ్రీకృష్ణుడు చెప్పదలుచుకున్నది ఏమిటి సారమేమిటి అంటే చెప్తున్నారు భాష్యకారులు అత దుర్బోధ ఆత్మా ఇత్యభిప్రాయ కాబట్టి దీని అభిప్రాయం ఏమిటంటే అల్టిమేట్ సారాంశం ఏమంటే ఆత్మా దుర్బోధ ఆత్మస్వరూపము తెలియుటకు కష్టమైనది దుర్బోధ అంటే తెలియ కానిది అని కాదు తెలియట కష్టమైనది ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవటానికి కష్టపడాలి అది ఇప్పుడు ఏదైనా జీవితంలో ఒడిదుడుకులు అనేవి వస్తాయి ఏదైనా ఒడిదుడుకులు వచ్చాయనుకోండి ఒడిదుడుకులు రాగానే ఇవి అనేక రకాలుగా జీవితంలో వచ్చేటువంటి సమస్యలను అనేక రకాలుగా మనం ఎదుర్కొనవచ్చు ధైర్య మనోబలంతో జీవితం ఉన్న తర్వాత వస్తూనే ఉంటాయి అనేటువంటి ప్రసాద బుద్ధితో యాక్సెప్టెన్స్ దాన్ని అంగీకరించి మనకి లభించిన మనం అనుభవించాల్సిందే అనేటువంటి ఒకనొక యాక్సెప్టెన్స్ బుద్ధితోటి యాక్సెప్ట్ వాట్ వాట్ కెనాట్ బి చేంజ్డ్ అనే ఒక ఫిలసాఫికల్ ధోరణితోటి దాన్ని స్వీకరించి ఆ కష్టాన్ని ఎప్పుడైతే యు యాక్సెప్ట్ ఇట్ అండ్ యు మీట్ ఇట్ యు మీట్ ఇట్ ఆ ఫేస్ స్ట్రైట్గా మీరు ఎప్పుడైతే దాన్ని మీట్ చేస్తారో అప్పుడు దాంట్లో ఉన్నటువంటి ఆ నొప్పి బాగా తగ్గిపోతుంది దానివల్ల కలిగేటువంటి ఆ దుఃఖము కూడా దానికి ఉండే పంచి బాగా తగ్గుతుంది అప్పుడు క్రమంగా దట్ లూజెస్ ఇట్స్ పవర్ టు హర్ట్ యు ఆ విధంగా దాన్ని హ్యాండిల్ చేసి దాంతో జీవిస్తూ అలాగా జీవితాన్ని తన అధీనంలో పెట్టుకుని ఉండటానికి అదొక పద్ధతి అది ఆ మనోబలం అది ఆత్మవిచారం వల్ల లభిస్తుంది అలా కాకుండా జీవితంలో పిసరంత ఒడిదుడుకు రాగానే వెళ్ళిపోయి ఎవరి కాళ్ళో కొట్టుకునే ఏదో తా ఏదో తెచ్చుకునే ఎవరు పడితే వాడు సమాజం ఎలా ఉందంటే ఇప్పుడు ఏదైనా కొంచెం నడువు నొప్పి వచ్చిందనుకోండి కొబ్బరి నూనె మంత్రించేస్తే నీ నడువు నొప్పి వెళ్ళిపోయి అక్కడ క్యూ కట్టేయటం క్యూదే ఉందిలండి వన్ బిలియన్ పీపుల్ క్యూలు ఎక్కడ పడితే అక్కడ క్యూలు ఉంటాయి క్యూ ఈజ్ నాట్ దిష్యూ సో ఎక్కడ పడితే అక్కడ మనం ఒక ధర్మానికి చెందిన వాళ్ళం ఈ ధర్మంలో మనం జీవిద్దామనే పట్టుదల కూడా లేదు ఎవడో వచ్చి కొబ్బరి మంత్రించిచ్చి నువ్వు మంత్రం నువ్వు మతం మార్చుకుంటే నీ నడువు నొప్పి తగ్గుతుందంటే వీడిని నడువు నొప్పి తగ్గడం కోసం మతం కూడా మారిపోతాడు ఆ లెవెల్కి డైల్యూట్ అయిపోయి ఉన్నది పరిస్థితి ఎనీవే వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ జీవితాన్ని ఆ ఆత్మస్వరూపం యొక్క అవగాహన ఉన్నవాడు ఫేస్ చేయగలడు కానీ ఆత్మస్వరూపం యొక్క అవగాహన లేనివాడు జీవితాన్ని ఫేస్ చేయలేడు జీవితంలో ఇది ఆనపకాయ బుర్రని నీళ్లలో పారేస్తే సముద్రంలో ఆనపకాయ బుర్ర పారేశారనుకోని ఎవడవుతుంది ఓ తరంగం వచ్చినప్పుడు తేల్ తేలుతుంది మరో సంఘం తరంగం వచ్చినప్పుడు ములుగుతుంది మళ్ళీ తేలుతుంది మళ్ళీ ములుగుతుంది అలాగే సుఖ ప్రవాహంలో పడి కొట్టుకుపోవడానికే పనికి వస్తారు ఆత్మవిచారము లేనిదే వ్యక్తి ఎన్నడూ వికాసాన్ని చెందలేడు ఇస్ నో క్వశ్చన్ అబౌటెట్ ఆత్మ లేని ఇన్స్టిట్యూషన్సు ఆ తర్వాత హ్యూజ్ పర్సనాలిటీస్ పెద్ద పెద్ద సూపర్ స్ట్రక్చర్సు ఇవన్నీ ఉన్నాయే ఇవన్నీ ఊరికే దే సర్వ్ వెరీ సూపర్ఫిషియల్ పర్పస్ దే డు నాట్ టచ్ ద బాటమ్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్స్ నేచర్ వెరీ సూపర్ఫిషియల్గా పనిచేస్తాయి ఊరికే ఏదో గతానుగతికోలోకహా అన్నట్టుగా దానికోసం మనకు వస్తాయి తప్పిస్తే మనిషి తన యథార్థ స్వరూపాన్ని తెలుసుకున్న నాడే కృతార్థుడవుతాడు కాబట్టి ఆత్మా దుర్బోధ దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేసి తీరవలసినదే దట్ ఈస్ హౌ ఇట్ ఈ ప్రేహీ నిత్యమవధ్యోయం దేహే సర్వారతర్వాణి భూతోచితుమర్హసి నేను మీకు మనవి చేశాను పదకొండో శ్లోకం దగ్గర నుంచి ముప్పైయో శ్లోకం వరకు ఆత్మ ఆత్మవిచారము దీనికి సంఖ్య యోగము అని పేరు ఇరవై శ్లోకాలు ఇవి ఇరవై శ్లోకాల్లో మొత్తం ఆత్మవిచారమంతా కూడా ఇమిడి ఉన్నది అని మనవి చేశాను సో ముప్పయో శ్లోకానికి వచ్చేసాం మనం అప్పుడే క్లాసెస్ తీసుకుంటూ ఉంటే ప్రోగ్రెస్ ఉంటుంది సో శంకరులు దీనికి అవతారిక ఏమంటున్నారు చూడండి అదే దాని ప్రకటనార్థం Guru బ్రూతే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 శోక నివృత్తికి ఉపాయం ఏమిటంటే ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవటం అర్జునుడు శోక మోహాల్లో ఉన్నాడు మోహాన్ని బట్టి శోకం వచ్చింది శోక వ్యామోహం ఒక డెల్యూషన్లో ఉన్నాడు దాన్ని బట్టి శోకాన్ని వచ్చింది ఆ శోకం వేగాన్ని తట్టుకోలేక బాధపడుతున్నాడు అటువంటి స్థితిలో అశోచ్యానంలో శోచమ్మని మొదలుపెట్టి సో ఆ కాంటెక్స్ట్కి ఆ కాంటెక్స్ట్ని మెన్షన్ చేస్తూ నీవు శోకిస్తున్నావు అజ్ఞానం వల్ల శోకిస్తున్నావు యథాశు నగతాశూ నాను శోచంతి పండితాహ వివేకం గలవాడవైతే శోకించవు అని మొదలుపెట్టి ఆ వివేకమేమిటి ఆ సంగతి ఏమిటి అని విస్తారంగా ఆత్మ అనాత్మ వివేకాన్ని బాగా బోధించి సో ఆత్మానాత్మ వివేకము అనేటువంటి ఆ ప్రకరణాన్ని ఇప్పుడు ఉపసంహారం చేసేస్తున్నారు ఇక్కడికి ఆ ప్రకరణం అయిపోతుంది కొత్త ప్రకటన ప్రారంభం అవుతుంది తర్వాత విరస నుంచి మోర్ ఆర్లస్ సో ఆ ప్రకరణార్థాన్ని ప్రకరణ అంటే ఆ టాపిక్లోని విషయాన్ని అర్థమంటే సబ్జెక్ట్ మ్యాటర్ విషయము దాన్ని ఉపసంహారం చేస్తూ శ్రీకృష్ణుడు చెప్తున్నాడు ఏం చెప్తున్నాడంటే ఒకసారి పదచ్ఛేదం చేద్దాము దేహీ నిత్యం అవధ్య అవధ్య అవధ్య కాదు అవధ్య నిత్యం అని ఎప్పుడైతే విడతీశారో ఆ ఒకటి ఉంటుంది అయం దేహే సర్వస్య భారత भूतानी भूतानी ना त्वं तस्मा सर्वाणी भूता शोचित अर्हसी पदछेद प्रतिपदार्थ हे भारत अर्जुन सर्व सर्वलयुक्का देहे अयम देही देही नित्यम देम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 నాకు ఈ దేహము సంప్రాప్తమైనది నేను ఈ దేహాన్ని దేహానికి బందీనై ఉన్నాను ఈ దేహానికి మనం కారుకి రిపేర్ చేసుకున్నట్టుగా ఈ దేహానికి రిపేర్ అవసరమైంది సో కారుకి రిపేర్ చేయాలంటే మెకానిక్ షాప్కి తీసుకెళ్తాము దేహానికి రిపేర్ చేయాలంటే డాక్టర్కి తీసుకెళ్తాము సో ఈ దేహాన్ని పట్టుకెళ్ళి దానికి రిపేర్ చేయించి తీసుకొస్తున్నాను అని వైద్యం చేయించాలి కానీ ఆఖరికి వైద్యం చేయించే సందర్భంలో కూడా ఈ దేహమే నేను అనేటువంటి భావనతోటి ఉండనే రాదు అసలు మనిషికి కాబట్టి సో ఈ దేహమే నేను అంటే ఇంకా ఆ దేహానికి క్యాటరింగ్ టు ది నీడ్స్ ఆఫ్ ది బాడీ అంటే దేహానికి పరిచర్య చేసుకోవటంతో గడిచిపోతుంది కొంతమంది ఎలా ఉంటారంటే దేహము మనస్సు రెండు రెండు అంశాలు ఉంటాయి నా దేహము నా మనస్సు నేనే దేహము నేనే మనస్సు దేహానికి సుఖం వస్తే నేను సుఖీ మనస్సుకు సుఖం వస్తే నేను సుఖీ దేహానికి దుఃఖం వస్తే నేను దుఃఖి మనస్సుకు దుఃఖం వస్తే నేను దుఃఖి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 సో వీడి మనసులో భయం పుట్టింది కాబట్టి ఇప్పుడు ఆ భయ నివారణ కోసం పర్యటన ప్రారంభిస్తారు దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ సర్వీసింగ్ ది మైండ్ సర్వీసింగ్ ది బాడీ సర్వీసింగ్ ది మైండ్ మనస్సుకి ఏదో హార్ట్ ఉంటుంది ఇప్పుడు ఈ హర్ట్ హ్యాస్ టు బి టేక్ అడ్ కేర్ ఆఫ్ మనస్సులో గిల్ట్ ఉంటుంది ఇట్ హ్యాస్ టు బి టేక్ అండ్ కేర్ ఆఫ్ వై షుడ్ బి టేక్ కేర్ ఆఫ్ మనసులో ఎవో ఉంటాయి ఉండనివ్వండి ఊరికే వాటిని అలా పట్టుకుని సాగిస్తూ కూర్చోడం వాట్ కైండ్ ఆఫ్ థింగ్ ఇట్ ఈస్ నా మనసులో ఎవెవ్వో విచారాలు ఏవేవో గిల్ట్లు ఉన్నాయి ఉంటాయి లెబ్జెంబీ దే ఉంటాయి కొంతకాలం ఉండిపోతాయి అవతలకి చిన్నతనంలో ఉన్న బెంగలన్నీ ఇప్పుడు ఉన్నాయా చిన్నతనంలో గొట్టికాయలు పోతాయేమో అని బెంగ ఉండేది ఏవైందా బెంగ కాలగర్భంలో పోయి తర్వాత తల్లిదండ్రులు లెక్క పెట్టి పాకెట్ మనీ ఇచ్చి రోజుల్లో పాకెట్ మనీ అనేది ఒకటి నేను తర్వాత విన్నా నేను చిన్న తెల్లవాడిగా ఉన్నప్పుడు ఐనెవర్ న్యూ వాట్ ఈజ్ పాకెట్ మనీ పాకెట్ మనీ అనేది ఉంటుందని తర్వాత తెలిసిందే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 ఆ మనస్సులో ఉండేటువంటి కామనలని పరిపూర్తి చేసుకునే ప్రయత్నం ఒక కామన పుట్టిందనుకోండి లెట్ ఇట్ బి దేర్ ఐ షుడ్ ఐ బాదర్ అని హీ రెడీ టు ఇగ్నోర్ ఇట్ నో హీ హ్యావ్ ఇట్ ఈస్ అ డిమాండ్ ఫ్రమ్ ది మైండ్ అండ్ ఇట్ షుడ్ బీ ఫుల్ఫిల్డ్ అండ్ ఫి ఫియర్ ఆల్సో అనదర్ కైండ్ ఆఫ్ ఎ డిమాండ్ ఫియర్ ఈజ్ ఎ డిమాండ్ ఓన్లీ ఐఎమ్ అఫ్రేడ్ ఆఫ్ దిస్ టేక్ కేర్ ఆఫ్ దిస్ ఫియర్ ది సోర్స్ ఆఫ్ దిస్ ఫియర్ అదిగో ఫల నా మూలంగా నాకు భయం ఉన్నది కాబట్టి డూ సంథింగ్ అబౌట్ ఇట్ అని మనస్సు మ్యాండ్ చేస్తుంది వీడు ఆ డిమాండ్ వెంటబడిపోతుంది సో ఈ విధంగా దేహానికి మనస్సుకి సర్వీస్ చేయడంతో వీడి జీవితం అంతా వంద ఏళ్ళ జీవితం తొంభై ఏళ్ళ జీవితం పూర్తయిపోతుంది అలా ఎందుకు పోతుకుతున్నాడు అంటారు మనిషి అలా ఎందుకు పోతుకుతున్నాడు అంటే నేనే దేహము అని అనుకోబట్టి నేనే దేహము అని ఎన్నడో అనుకోకూడదు వన్ షుడ్ నెవర్ లివ్ విత్ ది ఐఆమ్ ది బాడీ ఐడియా వన్ షుడ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కమ్అట్ ఆఫ్ this identification with the body as early as possible in fact meek nen osam mata cheptano miro dehaabhimanaanni vedananta sepu kanisam dehaabhimanamu mee parisheela naku pettananta varaku ante ee deham e nena hau ane amshanni meeru dhyana margamlo parisheelanaku pettananta varupu మీరు అధ్యాత్మరంగంలో మొట్టమొదటి అడుగు కూడా వెయ్యలేదు ఇంకా ఐసా బాత్ హై ఇట్ ఈస్ లైక్ దాట్ కాబట్టి ఊరికే ఏదో పెద్ద స్ట్రక్చర్స్ కట్టేస్తే ఏమైపోలేదు ది స్ట్రక్చర్స్ డోంట్ మీన్ ఎనీథింగ్ ఏ హ్యూజ్ సూపర్ స్ట్రక్చర్ అరౌండ్ ఇగ్నోరెన్స్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు సేవ్ ఎనీ కాబట్టి ది వెరీ ఫౌండేషన్ అజ్ఞానం మీద పెట్టుకుని మీరు ఊరికే స్ట్రక్చర్స్ కడితే ఏమైనట్టు అక్కడికి కాబట్టి దేహము దేహి దేహము దేహి దెర్ ఈజ్ ఏ క్లియర్ డిస్టింక్షన్ బిట్వీన్ ది టూ సర్వస్య దేహే దేహీ ఇప్పుడు మీకు ఉదాహరణని చెప్తా ఒక వ్యక్తి ఉన్నాడు హీస్ క్రైమ్ ఇక్కడ శోకమేగా టాపిక్ తస్మాత్ సర్వాణి భూతాన్ని నత్వం శోచితం సో ఆ వాక్యం అనేసిద్దాం తస్మాత్ అందువలన త్వం నీవు సర్వానీ సకలములైన భూతానీ ప్రాణులను గురించి శోచితం శోకించుటకు నా అర్హసి తాగవు కాబట్టి నీవు ఏ ప్రాణి గురించి అయినా సరే శోకించడానికి వీలు లేదు శోకించడానికి సందర్భం లేదు యూ డాంట్ ఇట్ ఈస్ అన్ బికమింగ్ ఆఫ్ యూ దట్ యు క్రై అబౌట్ సమ్ అదర్ లైఫ్ ఫార్మ్స్ సోన్ సో పర్సన్ హ్యాస్ డైడ్ అని వీడు వీడు దుఃఖిస్తూ ఉంటాడు అయితే సర్వాణిభూతాన్ని కొంతమంది కుక్క పిల్లల కోసం ఎలా పిల్లలు ఎలాగ పిల్లలు కాదు పిల్లి పిల్లల కోసం దుఃఖిస్తారు కుక్క పిల్లల కోసం పిల్లి పిల్లల కోసం దుఃఖిస్తారంటే మీకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది మీరు నవ్వుతారు ఎందుకని ఇట్ ఈస్ ఎ జోక్ ఫర్ యూ బికజ్ యూఆర్ ఇన్ ఇండియా బట్ వెన్ ఐ సే దీస్ ఇన్ అమెరికా వాళ్ళని ఎవ్వరు గ్రిమ్ ఫేస్తో చూస్తారు బికాజ్ ఇట్ ఈస్ నాట్ ఎ జోక్ ఇట్ ఈస్ ఇట్ ఈస్ ది రియాలిటీ ఈ ఇమోషనల్ ప్రాబ్లమ్స్ అసోసియేటెడ్ విత్ డాగ్స్ అండ్ క్యాట్స్ వాటిని ట్రీట్ చేసేటువంటి సైకాలజిస్ట్లు సెపరేట్ స్పెషలైజేషన్ అది డాగ్ సైకాలజీ క్యాట్ సైకాలజీ సెపరేట్ స్పెషలైజేషన్ అంచేతనే ఈ డాగ్ని పెంచి వాళ్ళు క్యాట్ని పెంచి వాళ్ళు వాళ్ళు దే టేక్ దే take sessions with the psychiatrist they go to ది psychiatrist along with the cat బికాజ్ క్యాట్ లైఫ్ స్పాన్ చిన్నది అక్కడ క్యాట్స్ ఉంటాయండి మనుషుల్లాగే ఉంటాయి వెరీ హెఫ్టీగా ఉంటాయి ఎందుకంటే క్యాట్ ఫుడ్ని టీవీలో అడ్వర్టైజ్ చేస్తారు కెన్ యూ బిలీవ్ ఇట్ క్యాట్ ఫుడ్ని టీవీలో అడ్వర్టైజ్ చేస్తారండి మీరు ఎప్పుడైనా ఇండియాలో టీవీలో కుక్క బిస్కెట్ అడ్వర్టైజ్మెంట్ చూసారండి మీరు యూ విల్ నెవర్ సీ ఎందుకంటే కుక్క బిస్కెట్ కొనేవాళ్ళు ను నువ్వు ఉంటాడు ఇంకా వీడియో అడ్వర్టైజ్మెంట్ చేస్తాడు పిల్లికి ఫుడ్ క్యాట్ ఫుడ్ సెపరేట్ ఫుడ్ అది ఎక్కడైనా అడ్వర్టైజ్మెంట్ మీరు ఇక్కడ చూసారా ఇండియాలో టీవీలో చూడరు ఇండియాలో ఊరికే కంచి పట్టు చీరలు మన చేయాలి అడ్వర్టైజ్మెంటే క్యాట్ ఫుడ్ ఎవడో టేస్ట్ చేస్తాడు ఎందుకంటే అడ్వర్టైజ్మెంట్ అంటే అదే జోకేం కాదు అది వన్ మినిట్ విల్ కాస్ట్ యూ ఫిఫ్టీ రూపీస్ వన్ మినిట్ కాదు అది సెకండ్స్ థర్టీ సెకండ్స్ స్లాట్ అని మీరు అడ్వర్టైజ్మెంట్ చూసారా వాడు వేగం వేగంగా చెప్తాడు చాలా స్పీడ్గా చెప్పేస్తాడు అడ్వర్టైజ్మెంట్ ఎందుకంటే మీరు స్లో అవకాశంగా చెప్పచ్చు కానీ ధర పెరిగిపోతుంది మీ పదివేలో ఇరవై వేలో పెరుగుతుంది అంజా ఫాస్ట్ ఫ్యాస్ట్ చెప్పేస్తూ ఉంటాడు సో క్యాట్ ఫుడ్ అడ్వర్టైజ్ చేస్తాడు ఈ ఫుడ్ తింటే మీ క్యాట్ చాలా ఆరోగ్యంగా బలంగా దిట్టంగా ఉంటుంది అని అడ్వర్టైజ్ చేస్తాడు థర్టీ సెకండ్స్ అడ్వర్టైజ్మెంట్ టెన్ డాలర్స్ ఫీ కట్టే అడ్వర్టైజ్ చేస్తాడు అంటే అర్థం ఏంటంటే వెర్ సచ్ ఎ మార్కెట్ ఫర్ క్యాట్ ఫుడ్ సెపరేట్గా మీరు పెద్ద స్టోర్కి గ్రోసరీ స్టోర్కి వెళ్తే జైంట్ అని గ్రోసరీ స్టోరు దానికి వెళ్తే దాని పేరే జైంట్ సో అక్కడ క్యాట్ ఫుడ్ సెక్షన్ వేరే ఉంటుంది డాగ్ ఫుడ్ సెక్షన్ వేరే ఉంటుంది ఆ క్యాట్ వాటికి ఐదారేళ్ళు బతుకుతాయి అందులో వీళ్ళు పెట్టి ఫుడ్ అంతా తిని వాటి ఆయుర్దాయం తగ్గిపోతుంది అవి మహబద్దిద్దా ఐదారేళ్ళు బతుకుతాయి ఐదారేళ్ళు అయ్యేపటికి ఇంట్లో ఉండే పిల్లల్లో కొంతమంది that animals how many people at least one young man and one elderly person they are now emotionally involved with the cat and now the cat is dying it is just dying away endukentha adu inga aharam tenda neellu taguton untun tarattu neellu kuda tagalad manesvu we will doctor degree takeseltaru valle it is on the death bed anjepthada cheppi vadu drip pettada glucose drip pettada intensive care unit lo untundi cat really you believe me it is in the intensive care unit icu lo untundi akada drip pedathadu aa electrodes idhi adi aa cat untundi bed meed untundi and now one one child some 10 year old girl or boy aa uh, child it is in utter distress and ee thalli ki thalli gaane tandrigaane or one of them is in distress ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ డాక్టర్ ఏమని చెప్తారంటే మీ క్యాట్ ఇట్ ఈస్ డై అండ్ ఇట్ విల్ డై యూ మీట్ ఏ సైకాయాట్రిస్ట్ అని సైకాట్రిస్ట్ అడ్రస్ ఇస్తాడు అప్పుడు సైకాయాట్రిస్ట్ వీళ్ళకి బోధిస్తాడు ఏం బోధిస్తాడు ఏదో బోధిస్తాడు ఎట్ వచ్చి బాగా ఫీజు తీసుకుంటాడు సైకాయాట్రిస్ట్ బోధించేదానికి సైకాట్రిస్ట్ మాట్లాడితే ఫీజు తీసుకుంటాడు వాచా క్యాట్లు అంటే అవి ఇలాగే ఉంటాయి వాటి లైఫ్ స్పాన్ ఇంతేనమ్మా అమెరికన్ క్యాట్ యావరేజ్ అమెరికన్ క్యాట్ లైఫ్ స్పాన్ ఈజ్ సిక్స్ ఇయర్స్ మీరు ఎప్పుడు తీసుకొచ్చారు క్యాట్ని అంటే మేము ఐదు ఏళ్ళ మూడు నెలల క్రితం తీసుకొచ్చాము దానికి డేట్ ఉంటుంది అది తీసుకొచ్చేప్పటికి వాట్ వాజ్ ఇట్స్ ఏజ్ సిక్స్ మంత్స్ సో ఆల్రెడీ ఇట్ హెస్ రీచ్డ్ ది యావరేజ్ లైఫ్ స్పాన్ దేర్ ఇట్ విల్ డై దర్ వాట్ యు హ్యావ్ టు డూ ఈజ్ గెట్ వన్ మోర్ క్యాట్ అని ఇలా ఏదో సలహా చెప్పి దాని మీద ఏదో వేదాంతాలంటే ఏదో బోధిస్తాడు దీస్ పీపుల్ పే థౌజండ్ డాలర్స్ టు హిమ్ అండ్ కమాండ్ యా బాత్ నన్ను నన్ను సలహా అడుగుతా నా దగ్గరకు వచ్చి సలహా అడుగుతా క్యాట్ ఐసియులో ఉందండి స్వామీజీ చాలా సైకలాజికల్గా చాలా డ్రామాలో ఉన్నాము వాట్ యూస్ సే అని అడుగుతా అడిగితే నేనేం చెప్తానంటే అమ్మా మనిషి ప్రాణానికే దిక్కు లేదు మనం ఎప్పటివరకు జీవించుంటామో తెలియము మనం వీఆర్ అబౌట్ టు డైస్ సూనర్ ఆర్ లేటర్ మనం క్యాట్ ప్రాణానికి మనమా పూచీదారులము ఆ పరమేశ్వరుడు అన్ని ప్రాణులతో పాటు ఈ క్యాటర్ కూడా తీసుకెళ్తాడు మీరు ధైర్యం చెక్కబెట్టాల్సి ఉంటుంది అని ఏదో చెప్పాను నేను చెప్తే అసలు ఎందుకు వల్ల ఇలా అవుతుందండి అని మళ్ళీ దాని మీద గౌరవిస్తారు అట్ ఆల్ దిస్ సో సర్వాణి భూతాన్ని నత్వం శోచతు అర్హసి మీద ప్రేమ ఉంటుంది ఇప్పుడు గుర్రం మీద ప్రేమ ఉంటుంది క్షత్రియులు కదండి వీళ్ళందరూ సో వాళ్ళు ఎక్కి స్వారీ చేసే గుర్రం మీద సైకలాజికల్గా ఇన్వాల్వ్ అయి ఉంటారు వాటి లైఫ్ స్పాన్స్ అనేది ఏనుగు మీద ప్రేమ ఉంటుంది ఇప్పుడు భీములు ఉన్నాడు అనుకోండి ఏనుగు మీద ఎక్కువ యుద్ధం చేస్తున్నా అంటే వాడి ఏనుగు మీద వాడికి ప్రేమ ఉంటుంది సో కొంతమందికి లొట్టి పెట్టల మీద ప్రేమ ఉంటుంది కొంతమందికి కోడి మీద ప్రేమ ఉంటుంది ఎవడి పిచ్చి వాడిది సో దేర్ ఆర్ పీపుల్ హూ లవ్ ర్యాట్స్ ఆల్సో ర్యాట్ని పెంచి వాళ్ళు ఉన్నారు కాకుల్ని పెంచి వాళ్ళు ఉన్నారు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 తస్మాత్ సర్వాణి భూతాన్ని నత్వం శోచితు అర్హసి ఎందుకంటే దేహము దేహి అనే విభాగం ఇది ఎలాగుంటుందంటే మేము ఇష్టం చూడండి ఇప్పుడు మీరు ఒక సమస్యలో ఉన్నారనుకోండి ఒక ఆ సమస్యకి పరిష్కారం ఏ లెవెల్లో ఆ సమస్య ఉందో ఆ లెవెల్లో దొరకదు అంచేత మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే యు హ్యావ్ టు రైజ్ అబౌ వన్ లెవెల్ ఆ స్మాలర్ పిక్చర్లో సమస్య ఉన్నప్పుడు ఆ స్మాలర్ పిక్చర్లో ఆ సమస్యకి పరిష్కారం ఉండదు యూ హెవ్ టు రైజ్ అబౌవ్ వన్ లెవెల్ అండ్ గో టు య బిగ్గర్ పిక్చర్ అప్పుడు సమస్యకి పరిష్కారం దొరుకుతుంది ఇప్పుడు ఎస్ఎస్ఎల్సి పాస్ ఒకడు కొండ చేసుకుంటున్నాడు అప్పుడు వాడిని ఆశీర్వదిస్తాను అయినా బాగుంది ఎస్ఎల్సి పాస్ ఇంటర్ కాలేజీకి వెళ్ళి చదువుకో అభివృద్ధికి ఈ లోపల ఒకడు ఎస్ఎల్సి పాస్ అయ్యే ఏడుపు వస్తాడు అప్పుడు ఏం చేస్తారు సరిగ్గా వీడికి ఏ ప్రిన్సిపల్ అప్లై చేస్తారో అదే ప్రిన్సిపల్ వీడికి అప్లై చేస్తే ఏమని చెప్పాల్సి ఉంటుంది నీ బ్రతుకు వ్యర్థం నువ్వెందుకు పనికి రావు నువ్వు ఎస్ఎస్ఎల్సి ఫెయిల్ అయ్యావు కనుక అని చెప్పాల్సి ఉంటుంది బికాజ్ ఎస్ఎస్ఎల్సి పాస్ కాలేజీకి వెళ్ళటం అన్నది ఒక యోగ్యమైనటువంటి పని తప్పక చేయదగిన పని అనే ధోరణలో మరి వీడితో మాట్లాడినప్పుడు ఇఫ్ దట్ ఈస్ ది అల్టిమేట్ రియాలిటీ దెన్ వాట్ యు షుడ్ సే టు దిస్ ఫెలర్ యు ఆర్ అన్ఫిట్ ఫర్ లివింగ్ బికాస్ యూ ఫెయిల్డ్ ఇన్ ఎస్ఎస్ఎల్సీ అని చెప్పాల్సి ఉంటుంది కానీ అలా చెప్పాం కదా ఇక్కడికి వచ్చేప్పటికీ ఏం చేస్తామంటే వాడి దగ్గర పాస్ అయిన వాడి దగ్గర అదే లెవెల్లో మాట్లాడతాం వాడి దగ్గర కానీ ఫెయిల్ అయిన వాడి దగ్గరికి వచ్చేప్పటికి వీ రైజ్ అబవ్ వన్ లెవెల్ నేనైతే ఏమని చెప్తానంటే దాని గురించి నువ్వు చింత చేస్తావేటో ఎస్ఎల్సి ఫెయిల్ అయితే చింత చేస్తావేటి అసలు నిజానికి ఈ రోజుల్లో చదువుకుని బాగుపడ్డవాడు ఎవడు కనుక నువ్వు నన్ను అడుగు నేను చెప్తా నీకు సో చదువుకుని బాగుపడ్డవాడు ఎవడు లేడు కాబట్టి మనిషికి అదృష్టం ఉండాలి కానీ చదువు కాదు చదువు ఉంటే అదృష్టానికి సంబంధం లేదు రుపుద్దు బూత్ ఆఫ్ టూ డిఫరెంట్ థింగ్స్ చదువుకున్న నానా దుఃఖాలని అనుభవించే వాళ్ళని మనం ఎంతోమంది ఎరుగుదాం ఏ చదువు లేకుండా గుండె మీద చే వేసుకుని హాయిగా బతుకుతున్న వాళ్ళు ఉన్నారు నీకు భాగ్యం ఉండాలి జీవితంలో అదృష్టం కలిసి రావాలి ధనాన్ని గృహము ఇవన్నీ సుఖము ఆరోగ్యం ఇవన్నీ ఉండాలి కానీ ఎస్ఎస్ఎల్సి పరీక్ష అదేమీ సుఖానికి ద్వారమేం కాదు అది అని వీ టాక్ ఆఫ్ ఎన్ ఓవరాల్ లైఫ్ అట్ వీ టేక్ ది హోల్ థింగ్ ఇన్ టు ఏ హయ్యర్ లెవెల్ ఆఫ్ లైఫ్ ఎస్ఎస్ఎల్సి పాస్ అవడం అనే ఆ స్మాల్ పిక్చర్ నుంచి లైఫ్ అన్నది ఒక మొత్తం జీవితం అంతా అనే ఒక హయ్యర్ లెవెల్లోకి వెళ్ళేపటికి అప్పుడు ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ దట్ బిగ్గర్ పిక్చర్ ఎస్ఎస్ఎల్సి పాస్ అవ్వటం కానీ ఫెయిల్ అవటం కానీ ఎయిదర్వైజ్ ఇన్సిగ్నిఫికెంట్ అయిపోతుంది అప్పుడు ఫెయిల్ అయ్యి ప్యాస్ అయిన వాడు ఊరికే ఎగిరి గెంతేయాల్సింది లేదు ఫెయిల్ అయిన వాడు దుఃఖించాల్సిందే లేదు నిజానికి నాతో పాటు ఎస్ఎస్ఎల్సీ ఫెయిల్ అయిన వాడు హాయిగా ఉన్నారు ఎస్ఎస్ఎల్సి ప్యాస్ అయి నేను ఉద్ధరించిందేమో నాకేమీ తెలియలేదు కానీ ఆనాడు అలా అనిపించలేదు ఆనాడు ఏమనిపించిందంటే మనం ఎస్ఎల్సి ప్యాస్ అయి ఉద్ధరించామనిపించింది వీడు ఫెయిల్ అయ్యేది దురదృష్టవతడు అనిపించింది ఇది ఈ ప్యాస్ అవ్వడం కాదు ఫెయిల్ అవ్వడం దురదృష్టము కాదు అని తెలియటానికి ఓ పదేళ్ళు పట్టింది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 కాబట్టి ఇట్ ఈజ్ బాడీ ఐడెంటిఫైడ్ పర్సన్ అని దేహమే లెవెల్లోనే ఉంటే దుఃఖమే తప్ప మరొకట్లేదు ఇంకో కొంతమంది ఏం చేస్తారంటే ఆ బాడీని భద్రం చేసి పెడతారు ఎవరో చెప్తాడు వీళ్ళకి మూడు నెలల తర్వాత ఆ బాడీ తిరుగు లేచి లేచి వస్తుందని చెప్తాడు బాడీని భద్రం చేసి పెడతారు బాడీని భద్రం చేయడం ఇన్లీగలు చుట్టుపక్కల వాళ్ళకి తెలిస్తే దెబ్బలాడతారు రహస్యం చేస్తారు ఎవేవో పిచ్చులు అనేక రకాల పిచ్చులు ఉంటాయి కాబట్టి మామూలుగా సర్వసాధారణంగా జనులు చేసేది ఏమిటంటే వెన్ ది బాడీ ఈజ్ డిజాల్వ్డ్ దెక్రాయ్ ఫర్ ఎ మంత్ దెక్రాయ్ ఫర్ ఎ ఇయర్ దె క్రాయ్ ఫర్ టెన్ ఇయర్స్ ఫర్ ఎ లాంగ్ టైమ్ దెకరాయ్ ఎందుకని నేను ప్రేమించేటువంటి ఏ తత్వము కలదో వ్యక్తి కలదో ఆ వ్యక్తికి దేహానికి భేదము లేదు ఇన్ లెవెల్ సమస్య ఉన్నది శోకం ఉన్నది ఎందుకని భేద బాడీ డిజాల్వ్ అయిపోయింది కాబట్టి ఇంకా ఆ లెవెల్లో పరిష్కారం కూడా లేదు ఆ సొల్యూషన్ సో దెర్ ఈజ్ నో సొల్యూషన్ సొల్యూషన్ ఉందని ఎవరైనా చెప్తే హీఈ్ బ్లఫింగ్ బికాజ్ యూ కెనాట్ అూ దాస్ట్ ఏదైతే జరిగిపోయిన ఘటనని మళ్ళీ క్లాక్ని వెనక్కి తిప్పడం అన్నది సినిమాల్లోనే కుదురుతుంది అలాగా ఆదిత్య థర్టీ సిక్స్ షో ఏదో అలాంటి సినిమాల్లోనే కుదురుతుంది కానీ ఎక్కడ పడితే అక్కడ కుదరదు అలాగా అలా ఎవరో చెప్తే విన్నాను నేను వాడు ఏం చేస్తాడంటే పంతొమ్మిది వందల ఉంటాడు వాడు ఎగిన టైమ్ క్లాక్ అనో ఏదో ఒక మహిమాన్వితమైన ఒక క్లాక్ ఒకటి ఆ క్లాక్లో పంతొమ్మిది వందల డెబ్భై అలా అని కూడా విరాశ ఉంటుంది వాడు ఆ ముళ్ళు అక్కడ పెడతాడు పెట్టగానే వీడు శివాజీ మహారాజ్ పరిపాలిస్తున్న కాలంలోకి వెళ్ళిపోతాడు అలాగేమీ ఇట్ వోంట్ హ్యాపీ లైక్ దాట్ ఇదే సినిమా కాదు జీవితం అంటే ఇదికే కవి యొక్క కల్పన కాబట్టి ఒక మనిషి మరణించాడు అంటే యూ కెనాట్ రివర్స్ ద ప్రాసెస్ వెరీ నో క్వశ్చన్ లేదండి కొంతమంది ఏమంటారు అంటే కథ చెప్తారు అదేంటండి మీరు రివర్స్ చేయలేరంటారు ఏంటండి ఉండలే కుమారుడు మరణించినప్పుడు ఎవరో మహాత్ములు వచ్చి ఆశీర్వదిస్తే వాడు మళ్ళీ బతికాడని చెప్తారు ఇది చూసి వచ్చినట్టుగా అరే దట్ ఈస్ ఎ స్టోరీ అండ్ ఇట్ మస్ట్ హ్యావ్ సమ్ అదర్ మెసేజ్ అండ్ వై డు యూ టేక్ ద స్టోరీ లెటర్ ఇట్స్ నాట్ లైక్ దట్ the person is a dead ante death ante arthana to darshanande death means a state from which there is no coming back that is what is called death ledande maraninchi bathikadu maraninchi bathagaledu maranistadu nu anukunnavu vadu nisanga varakaledu bathigedanu artundha maraninchi bathagadam unte em undadu the ultimate is the death kabate dehamu maraninchina tarvata there is no solution for the problem ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ లేదు ఆ లెవెల్లో బట్ ఇఫ్ యూ కెన్ రైజ్ యువర్ థింకింగ్ వన్ లెవెల్ వన్ నాచ్అప్ ఒక అడుగు పైకి మీరు థింకింగ్లో మెంటల్లీ మీరు గ్రో కాగలిగితే దేహము వేరు దేహి వేరు దేహము నశించేదే